మంత్రే అది మంత్రం కూడా ఇది పఠోపనిషత్తులో ఉంది మంత్రం ఇది ఎలాగంటే కూడా ఉంది ఓకే థ్యాంక్ యూ ఇది ఎలాగంటే పాత్రలు అనేక పాత్రలు ఉన్నాయి చిన్న పెద్ద రకరకాల షేప్స్ ఉన్న పాత్రలు ఉన్నాయి ఈ నీటిని పాత్రలు ఎందుకు పోస్తున్నారు పోస్తుంటే ఈ నీరు ఏ పాత్రలో పోస్తే ఆ ఆ పాత్ర యొక్క రూపాన్ని పొందుతుంది రూపం రూపం ప్రతి రూప బొమ్మ రూపం అంటే ద్వితీయ యొక్క రూపం ఉద్దిశ్య రూపం ఉద్దిశ్య అంటే వేప్సా రూపం రూపం అంటే రెండు రూపాలు కాదు ఎన్ని రూపాలు ఉంటే అన్ని రూపములను ఉద్దేశించి ప్రతి రూప ఆయా రూపములు కానీ అగుచున్నది బహుగా అంటే భవతి అని మార్చుకోవాలి వ్యక్తిని చేసుకోవాలి ఇప్పుడు ఒక పాత్ర ఉంది మోన్గా ఉంది ఇంకో పాత్ర కోలగా ఉంది ఇంకో పాత్ర బహుగా ఉంది ఇంకో పాత్ర పూర్తిగా ఉంది అది రూపం రూపం రూపం రూపం ఇప్పుడు నీటిని పాత్రలో పోస్తే పొట్టి పాత్రలో పోస్తే పొట్టిగా ఉంటుంది రూపం ప్రతి రూప తగ్గ రూపాన్ని పొందుతుంది పొడవైన పాత్రలో పోస్తే పొడవైన రూపాన్ని పొందుతుంది గుండ్రోని పాత్రలో పోస్తే గుండ్రోని రూపాన్ని పొందుతుంది ఆ విధంగా కాబట్టి నీటికి పడవైన రూపముంటూ ఏమీ లేదు ఏ రూపము గల పాత్రలో దానికి తగ్గ రూపంలో ఆ నీరు పొందుతూ అంటే నీరు చెప్పాను వాయువు వాయువు కూడా అట్టి తీయాలి అగ్ని కూడా అట్టి తీయాలి అగ్ని కూడా అట్టి తీయాలి కాబట్టి ఈ పత్వములు ఆ రూపములను తండ రూపాల్ని పొందుతూ ఉంటాయి అందుకే పరమాత్మ కూడా ప్రతి దేహంలో ప్రవేశించి ఆ రూపము రూపం అంటే ఉపాధి ఆ ఉపాధి తగ్గట్టుగా ప్రకటన అవుతుంది ఇప్పుడు పరమాత్మ ప్రవేశించింది అనుకోండి దానికి ఇంటలెక్ట్ తక్కువ ఉంటుంది గంధగ్రహణ గంధగ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది నక్కలో ప్రవేశించిందనుకోండి పరమాత్మ జిత్తులు బాగా వేస్తూ ఉంటుంది జిత్తుల మారి సింహలో ప్రవేశించిందనుకోండి మృగరాజుగా మనకి ప్రకటన అవుతుంది స్విల్గా ఉంటుంది సింహం ఎప్పుడు ఈ దేవులతో కలవచ్చు అది ఒక్కటే ఉంటుంది మొత్తం అడవి మంచి టీగా ఉంటుంది అదే కుక్కలో ప్రవేశించింది అనుకోండి అంత టీలుగా ఉన్నాడు ఈ రోజు పరుగు తీస్తూ ఉంటాడు మహారాజులో ప్రవేశించిందనుకోండి టీవిగా ఉంటుంది అదే ఆత్మచైతన్ దిక్షనాల్లో ప్రవేశించిందనుకోండి అదే ఆత్మానం ఉంటుంది అదే ఆత్మచైతన్ ఏ రూపంలో ప్రవేశిస్తే దానికి తగ్గట్టుగానే ఉంటుంది మనకి ఆ విధంగా కనబడుతూ ఉంటుంది మనకు అనుభవం ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం చేసుకోవడం కోసమే అలా ఉన్నది చక్షణంగా మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న కొరకు మాత్రమే ఆయా రూపముల నుండి ప్రవేశించి ఆ రూపములను అనుగుణముగా ప్రకటనగుతున్నది అని శృతి చెప్పారు అలాగే రాసుకున్నాము ఆత్మ ప్రతి రూపములకు అనురూపముగా ప్రకటనయ్యము ఈ ఆత్మ యొక్క ఆ రూపము ఆ ఆత్మను సాక్షాత్కరించుకున్నటకు మాత్రమే ఉన్నది చక్షణాయ ఆత్మ ఇలా ఎందుకు ప్రకటమైంది అంటే ఆత్మను జను సాక్షాత్కరించుకుంటారని అందుకోసమని ప్రకటన ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రూపాలుగా ఎందుకు ప్రకటన అంటే మనం ఎలక్ట్రిసిటీ యొక్క ఉనికిని మహిమను తెలుసుకుంటామని అది ఎలా అని చెప్పినట్లుగా ఆ భక్తులు చెప్తాం కాబట్టి ఇక్కడ ఆత్మస్వరూపము తెలియత దర్శించుతా అంటే తెలియతారనేది అది ప్రకృత అది ప్రకృతం కాదు అనవసరంగా ఊళ్ళో వాళ్ళని ఆడిపోసుకోవడం కోసం మీరు తమ నపస్యం చేయతున్నారు అని మీరు అనుకోకండి అది ప్రకృతం కాబట్టి దర్శనము ఆవశ్యకం కానీ మీరు ఇప్పుడు జనుల చూడండి జనులు దర్శిస్తున్నారా ఎవరైనా హడాది వాడితే వాళ్ళు ఏం దర్శిస్తారు దర్శించేటువంటి దృష్టిే కనపడదు ఇప్పుడు ఒక అక్కడ మంత్రం పుట్టే తర్వాత అకృక్షణ ప్రాణమేవ ప్రాణు నామవతి ఇక్కడ కొంచెం గెట్యులర్ గా ఉంటుంది జాగ్రత్తగా నిర్వహించాలి ప్రసారణము జటిలమైన ఉపనిషత్తి దాంట్లో ప్రణాళిక అంటే దాని స్కీము కొత్త కొత్తగా ఉంటుంది మిగతా ఉపనిషత్తులు అలవాటైన స్కీమ్ లో ఉండదు మామూలుగా ఏదో సింపుల్ గా ఆహారం తింటున్నట్టుండదు ఏదో స్పెషల్ సబ్లైట్ చేస్తారు జాగ్రత్త ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ మోడల్ లో ఉపయోగి స్ట్రౌట్ సిటింగ్ ఉన్నట్టుగా ఉపయోగింది అవేలు జ్యోషలు తిన్నట్టు కాకుండా ఏదో ఒక హెల్ప్ ఫోన్ చూడండి అది ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది నిన్న పడదు దాంతో అలా దృష్టి పడుతూ ఉంటాయి అది ఇప్పుడు శ్వాసక్రియ చేసే వెనుక ఉన్నది ఆత్మయే చూపు ఆత్మయే అన్నింటి వెనుక ఆత్మయే ఉన్నది వీళ్ళు మరి ఎందుకు చూడలేకపోతున్నారంటాడు సన్న పశ్చింది ఆ చూడలేకపోవడంలో హేతు ఏమై ఉండదు అని ఒక చిన్న విచారణ అవతారిక చూడండి క్రియా అదర్శనే హేతుమాహా గాలిని పిలుచుటా పిలుచుటా ఇత్యాది అటే క్రియలతో కూడి ఉన్న ఈ ఆత్మను వీళ్ళు ఎందుకు దర్శించలేకపోతున్నారు దానికి కారణం ఏమై ఉండదు అన్నదాన్ని చెప్పుకొస్తా ఉంది అది కూడా మంచి విలక్షణంగా ఉండేది ఎలాగైతే ఇప్పుడు బంగారం ఎన్ని ఆభరణముల రూపంగా మన ముందు పెట్టారు వీళ్ళు వీళ్ళు బంగారాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు ఎంజీ ఎంజీ ఉంటుందంటారు అంటే వీరి దృష్టి ఈ రూపాల మీద నేను పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఉంటాడే తప్ప దాని మీద పడిపోయింది దృష్టి దాంతో బంగారం మిస్ చెవులకు పెట్టుకుంటే ఇవి ఎంత బాగుంటాయో ముక్కు పెట్టుకుంటే అదంత బాగుంటుందో ఈ మధ్యలో మగవాళ్ళు ముక్కు పెట్టుకుంటున్నారు మీకు తెలుసా మేము రిపోర్ట్లు జరగాలి మామూలుగా చెవులకు పెట్టుకుంటారు స్త్రీలు స్త్రీలైనా మేము మాత్రం తక్కువ అని మా పురుషులు కూడా చెవులకు పెట్టుకుంటూ ఉంటారు దుద్ధులు పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు మనకి చాలా మంది కనపడతారు అయితే ముక్కులకి ముక్కుకి ముక్కు పుడక పురుషులు ఎంతవరకు పెట్టుకోవడం మనం ఎడకం స్త్రీలు అయితే ముక్కు పొడక పెట్టుకుంటారు ఈ మధ్యన పురుషులు కూడా మొక్కు పొడక ఒకటి మొదలు పెట్టాడు అలాగే చాలా మంది బాలీవుడ్ లో మొదలైంది అందరూ పెట్టుకుంటున్నారు నేను చదివే మొదలుపోతాను కాబట్టి సో వీడి దృష్టి ఆభరణం మీద పడిపోయింది దాంతో ఆ మూలంలో ఉండే బంగారాన్ని వీడు విస్మరిస్తున్నారు అలాగే దాడి పిలుస్తున్నాడు అనుకుంటాడు ఉపరితిత్తులు దాడి పిలుచడమే అనుకుంటాడు తప్ప ఆ ప్రాణ క్రియ శ్వాసక్రియ మీదే ఫోకస్ తప్ప దాని మూలంలో ఉండే ఆత్మని అలాగే చూపు చూపు చూపుతో ఏం చేస్తున్నాము ఏ బొమ్మలు చూస్తున్నావు బొమ్మ బాగుంది బొమ్మ బాగుండదు చూపు ఉంది వీడు చూపుతో వ్యవహరిస్తున్నాడు చూపుకు మూలంలో ఆత్మ ఉన్నది ఆత్మ చైతన్యమే కానీ వీడు చూపుకు మూలంలో చూడసలు చూపుకి ఎదురుకుండా ఉన్నదే చూసుకో దృశ్యాన్ని మీదే దృష్టి తప్ప ఆ చూపుకు మూలంలో చక్షుషిక్షకు దాన్ని చూడాలని వీడు అనుకూడదు ఈ విధంగా ఆయా రూపములను పట్టుకుని రూపములే సర్వము అనే ఒక భయంకరమైన దృష్టికోణంలో పడిపోవడం ఆకారం ఆకారం ఒక విశిష్టమైన ఆకారము రూపము గలది ఎదియో అది అదే సత్యము అనే స్థితికి చేరుకోవడం ఇంకా అర్థమవుతుంది అన్నమాట నామరూపములు గలవి మాత్రమే సత్యము నామరూపములు లేనిది అసలు అలాగే ఉండదు అనే భయంకరమైన అజ్ఞానంలో మనిషి పడిపోతాడు ఆ అజ్ఞానంలో అన్నిటికీ నామరూపాలే ఇప్పుడు ఈ ఫోటో అనేది అంత వ్యాప్తి చెందినటు కారణం ఏమైతుంది మీరు ఆలోచించి ఫోటో ప్రతిదీ ఫోటో సెల్ ఫోన్లో కూడా ఫోటో అన్నింటిలోనూ ఫోటో సాధువులు కూడా ఫోటోలు తీసుకుని ఫోటోలు దిగుతూ ఉంటారు ఫోటో దిగడం కోసం ప్రత్యేకంగా అలంకారాలవి కూడా చేసుకుంటారు చేసుకుంటూ ఫోటోలు ఉంటారు దేవుణ్ణి పూజ చేసేప్పుడు ఆ పూజింపు పడే మీద కంటే ఆ మొత్తం అందుకే అంతా కూడా ఫోటోజెనిక్స్ గా బాగా రికార్డ్ అవుతుందా లేదా బాగా ఫోటో వస్తుందా లేదా అనే విధంగా ఉంటారు మొత్తం అంత ఫోటో మీద పడిపోయారు అందరూ కూడా దేవుడు బొమ్మలు కూడా ఈ దేవుడు బొమ్మ బాగుంది ఆ బొమ్మ బాగులేదు అని ఈ బొమ్మ చిన్నది ఆ బొమ్మ పెద్దది అని దాని మీద మళ్ళీ కొన్ని శాస్త్రాలు ఇంట్లో ఉన్న దేవుడు ఐదు అనుగుణాలు కంటే ఎక్కువ ఉండకూడదు దేవాలయంలో దేవుడు పది అనుగుణాలు ఉండాలి లేదా తరఫు అరుగులు ఉండాలి తిరుపతిలో ఉన్న దేవుడికి ఇరవై రెండు అడుగులు ఉండొచ్చు కానీ ఏ దేవుడు ఇరవై రెండు అడుగులు ఉండకూడదు రెండు గంట తక్కువే ఉండాలి దేవుడికి పంచి పెట్టేప్పుడు కుడిగేట నుంచి ఎడమ వైపుకి కట్టాలా ఎడమ నుంచి కుడివైపు కట్టాలా కష్టం పోసి కట్టాలా లేకపోతే మొలో రకంగా దీంట్లోనే పడిపోయే తప్పవెత్స ఆ దేవుడు అనగా నీకు తెలుసుకుందామనే ఆలోచన లేకుండా ఎంతసేపు ఈ రూపం రూపము ఆకారము అకారము కాబట్టి నామరూపములకు అతీతమైన తత్వము అని ఎవరైనా అంటే ఇవాళ పట్టు కొట్టింట్లో ఉన్నారంటే మీరు నామరూపాలకు అతీతమైందంటే నేను సందర్భ జాతరకు చూసుకుని పర్వాలేదు అంటే పర్వాలేదు అని మీరు ఎక్కడ ఉంటే అక్కడ అనాలంటే కొట్టేస్తాను అలాగే అలాగే అంచనానే ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు అని ఒక ప్రణాళిక నేను మీదంతా ముఖ్యంగా చెప్పాను మీద పోలీసు కొట్టుకు రావడానికి టైం పడుతుంది ఓకే కొంచెం సంస్కృతి భాష కూడా అంత సరళంగా అయింది లేదు సో అప్పుడు ఈ అంటే రైతు నువ్వు చూపు చూపు అని అన్నాం అనుకో చూపు అంటే ఆత్మయే దాంతో సందేహం లేదు కానీ చూపులకు మూలమునందు ఉన్నది అంటే పూర్ణమైన ఆత్మ అనుభవానికి వస్తుంది కేవలం చూపు అచూపు ఎదుర్కొన్నా ఉండే దృశ్యం పెట్టుకున్నామనుకో ఆత్మ అది పూర్ణమైన ఆత్మ కాదు అపూర్ణమైన ఆత్మ ఇప్పుడు నెక్లెస్ అని అనుకున్నారనుకోండి ఆ నెక్లెస్ కూడా బంగారమే మరొకటి ఏమీ కావచ్చు కానీ ఆ బంగారం అనే బంగారం నందు ఉండే పూర్ణత్వ భావన నెక్లెస్ లో వస్తుందా రాణ అలా ఎప్పుడు అక్కడ వచ్చిన ఉదాహరణకి ప్రాణన్న ప్రాణోనామ భవతి శ్వాసక్రియను చేసుకోండి ఆత్మ ఆ శ్వాసక్రియని ఆలంబనంగా చేసుకుని ఆత్మని పట్టుకోవాలి మీరేం చేస్తున్నాడంటే ఆత్మని విస్మరించి ప్రశ్సక్రియను పట్టుకుంటున్నాడు దాంట్లో పట్టుకున్నదే ఆత్మలే ఎందుకంటే ఆత్మ కంటే భిన్నంగా ఏది నేనే లేదు కానీ ఎటువంటి ఆత్మ అయిపోయింది అది అకృత్యమైన ఆత్మ అంటే అపూర్ణమైన ఆత్మ కథ ఇప్పుడు దేవుడు అంతటా ఉన్నాడు కదా కానీ మీరేం చేశారు సపోజ్ ఫలానా గూడు ఫలానా గ్రహణ గర్భగ్రహంలో ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఇంకెక్కడా లేదు అని చెప్పారనుకోండి అప్పుడు జరగతిలో ఉన్నాడు దేవుడు అంటే అది దేవుడికి శోభయా లేకపోతే లోట దేవుడు లోటు అంతటా ఉన్నాడంటే శోభగాని జరగతిలో మాత్రిన్న వస్తువు ఎందుకు ఉండాలంటే లోటే నేను ఒకసారి అమర్నాథ్ వెళ్ళాను వెళ్ళినప్పుడు ఒక పెద్దమ్మ వచ్చింది వచ్చినప్పుడు వారిని నేను కలిసి వచ్చాను అది కొంచెం నేను సపోర్ట్ గా ఉన్నాను అనమాట సంత వచ్చేసాను మనం ఖాళీగా ఉన్నాం కొంత హాలం చేయచ్చు కదా ఆమె నాతోటి ఈ దేవుడు ఉన్నాడు దేవుడు ఏ గూఢోంక భగవాన్ పెద్దవాళ్ళకి అని చెప్పి ఎందుకంటే పెద్దవాళ్ళకి మొక్కలు డిక్కులు అవి ఉంటాయి చలి చలితో ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆమె ఆ చలి తట్టుకోలేక నా మీద నా వంటి మీద చాలా ఉంటాయి ఆ యమాను ఇలా వచ్చేసేమిటి అంటే పొరపాటు చేశానయ్యా భూవంకా భగవాన్ మహి హయే భగవాన్ ఈ సంగతికి వెళ్ళి లేదు అదే అవసరం కూడా చెప్పుకున్నాడు మీ ఇబ్బందు సరే కానీ వెళ్ళిపోతున్నాం కదా అని పాప మామూలుగా అనుకుంటారు కాబట్టి దేవుణ్ణి ఒక ఫిక్స్ చేసేస్తే ఆ దేవుడు అలా అయిపోయింది ఆత్మస్వరూపం యొక్క వయస్థి అని ఒక చిత్రమైన ప్రణాళికలో శృతికి చెప్తావుతుంది మనం ముందుకు స్వాభావం అక్కడ వచ్చేసి మహా అసమస్త ఈ ఆత్మ అసమస్తం అయిపోయింది సమస్తము అనగా పూర్ణం సమస్తం అంటే ఎవ్రీథింగ్ పూర్ణం కాకుండా అయిపోయేది ఎందువల్ల ప్రాణనాది క్రియా విశిష్ట ప్రాణనము అంటే దాన్ని విడిచిపెట్టుకుంటా ఎవరైనా పనుల చేసే సందర్భంలో ఆ విశేషం వచ్చేసింది విశేషం విశేషం అంటే పత్రికలను ఉపాధి అనమాట దాన్ని ఉపాధి అంట అది వచ్చేసి అది ఫిక్స్ అయిపోతుంది ఆ విధంగా మీరు విశేషాన్ని దానికి పెట్టేసి విశేషం పెట్టేదంటే పోయిందంటేనే మా నాన్నగారు అద్భుతం కాదు విశిష్ట అద్వైతము నువ్వు ఎప్పుడైతే అన్నావు అయిపోయింది దాని బతుకు అక్కడికే అర్థమైతే విశేషమే అర్థమైతే పశ్నం లేదు ప్రాణం లేదు అది అది కొరగానేది అయిపోయిందా విశిష్టాన్ని పెట్టకూడదు అది దాని అలాగే సమస్యంగా ఉంటే అది తప్ప దానికి విశేషము పెట్టేప్పటికీ పోయిందండి సో ఆ ఈ ఆత్మ చైతన్యానికి మీరు ఒక విశేషం పెట్టి శ్వాస అనే విశేషం పెట్టారు విశేషము ఉపాధ్యాయులు కూడా దాన్నే అంటారు పెట్టేప్పటికీ అపూర్ణము కాస్త రెసి చిన్న ఈ అపూర్ణత్వం ఎందుకు వచ్చింది విశేషం పెట్టానండి అందులో అతనికే అపూర్ణం అయిపోవాలా అనే ప్రశ్న దానికి సమాధానం రాణం ప్రాణ రాణో నా ప్రాణ సమాఖ్య ప్రాణ పిఠాము సవతి ఇప్పుడు ప్రాణము అనే క్రియను చేసుకోవాలి ప్రాణము అంటే గాలిని విడి పెట్టుకుంటా అనే క్రియను చేసుకోవాలి ఆ క్రియను చేసుకోండి ఎవరు ఆత్మ చైతన్యమే చేస్తుంది సర్వము ఆత్మ చైతన్యము ఉండే ఆ క్రియను చేస్తూ ఆ ఆత్మ చైతన్యానికి ఓ పేరు పెట్టారు పేరు పెట్టడము చాలా కష్టం మీరు పేరు పెట్టేదంటే మీరు పాలు చేసేసారు వాటితో అల్పం చేసేసారు ఈ విధంగా ఈ పేరు పెట్టడం అనేది తప్పు నామకరణము చేయవద్దు నామరూపముల గతీతమైన తప్పి నామరూపాలని మీరు ఆపాదించవద్దు అని చాలా గట్టిగా చెప్పిన మహాత్ములు ఉన్నారు ఎవరంటే శంకర్ల చెప్పారు అధ్యక్షనే శంకరాచార్యుడి పేరు మీద నేను ఆక్షి స్తోత్రం రామా కామాక్షి స్తోత్రం ఈ స్తోత్రం ఆ స్తోత్రం అంటే అది అంగీకారం అవులు అనే పెద్ద ప్రొఫెసర్ పెద్ద జోన్స్ మొన్న చెప్పారు నేను బలదేవ ఉపాధ్యాయు గురించి ఆయన ఏమో చెప్పాడంటే దక్షిణావృత్తి స్తోత్రము నిర్వహణ శక్తము ఇలాంటి రాతస్మరణ స్తోత్రము ఎక్కడైతే మీకు నామరూపముల చేయించాలను కారరాదో అది మాత్రమే శంకర భగవత్వాదు యొక్క రచన ఇలా ఉన్నది కూడా ప్రతి వాళ్ళు చిన్న చిన్న చాలా శంకరాచార్యులు ఉంటారు ఆయన కొంచెం తెలుసుకోవడానికి వీళ్ళు తెలివిజ్ ప్రతి జనరేషన్ లోనూ ముప్పై మంది శంకరాచార్యులు ఉంటారు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక ఆయనకి పదవి ఇచ్చారు ఆయన చీఫ్ ఉన్నప్పుడు ఆయనకి ఏమో ద్వారకా రెడ్డి అభివృద్ధి చెప్పింది ఏదో చేసిన తీర్చుకో వచ్చింది ఏదో మాట మాట వచ్చింది అంటే చీఫ్ మినిస్టర్ కదా నువ్వేమైనా శంకరాచార్య నేను తయారు చేస్తున్నాను శంకరాచార్య అని ఓ స్వామిని పట్టుకుని అక్కడ ఎకరం భూమాచ్చి నువ్వు బీహార్ శంకరాచార్య అని పెట్టాను ఉన్నాడు ఇప్పటికీ ఉండే ఉంటాడు గారు ఆయన హడాకెలో ఉన్న అందుకే వెళ్ళిపోయాడు ఆయన కానీ శంకరాచార్య ఇంకేంటాడు ఏమి ఉంటాడు ఉండే ఉంటాడు సో ఈ ఎవరి జనరేషన్ దశ శంకరాచార్యులు ఉంటారు వాళ్ళు ఒకరిద్దరు చదువుకున్న వాళ్ళు ఉంటారు విద్వాంసులు ఉంటారు మహావిద్వాంసులు ఉంటారు ఒకరిద్దరు అందరూ కాదు ఎరువుంటే విషాదం చేస్తూ ఉంటారు ఒకరిద్దరు మహావిద్వాంసులు ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా ఈ మీనాక్షి కానాక్షి నాకు ఇస్తూ ఉంటారు వీళ్ళు ఉపాసనలో ఈ శంకరాచార్యులు అందరూ కూడా శక్తి ఉపాసనలో పడ్డారు శివుణ్ణి పక్కన పెట్టి శివుడికి పెట్టారు లేదని శివుణ్ణి పక్కన పెట్టి శక్తి ఉపాసనలో పడ్డారు కాబట్టి ఏవో స్తోత్రాలు రాస్తూ ఉంటారు ఆ స్తోత్రాలు అనే ఒకటి దీన్ని శంకర్లు ఎవరు అన్న సరికాయేషను సో పేరు పెట్టడం పేరు పెట్టకుండా తత్వాన్ని నిర్దిష్టంగా నిష్కర్షగా చెప్పిన మహాత్ములు ఎవరో చెప్తున్నారు ఒకటి శంకర్ రెండు నిసర్గత్త మహారాజ్ మీరు జరుగుతాను మూడు స్వామి ఓంకార్ ఆ శాంతి ఆశ్రమంలో ఉండి ఉండివరే ఆయన బోధలు ఎక్కడా నామరూపాలు జరిగారు కానీ నేను అంత అంత పటిష్టమైన బోధ నేను ఎక్కడా పోరా నామరూపాలు పెట్టి అంటే మొట్టిగా గ్రేస్తానన్నట్టుగా ఉండివరే అంత నీటిగా అలాగే రామతీర్థకు ఆయన రామతీర్థ సంప్రదాయం సంప్రదాయంగా మోడల్ వీళ్ళందరూ మహాపురుషులు నామరూపాల ప్రతీకంగా ఆత్మస్వరూపాన్ని స్వీకరించినారు మీ యొక్క నామరూపంలోకి మీరు యథార్థతను ఎప్పుడైతే ఇచ్చారో ఆ పరమాత్మతత్వాన్ని మీరు చెడగొట్టేసినట్టయి దాని యొక్క సర్వవ్యాపతత్వానికి పూర్ణత్వానికి భంగం వచ్చేస్తుంది ఇప్పుడు ప్రాణహాన్ని వేరుపెట్టేసేటప్పుడు ప్రాణహాన్ని వేరుపెట్టేస్తే ఈ ప్రాణ క్రియకి ఆత్మకి ఉండే లింపు తెలిపి ఈ ప్రాణ విక్రియని ఆలంబనంగా చేసుకుని మీరు ఆత్మస్వరూపాన్ని ప్రాణ ప్రాణాలు తెలుసుకునేటువంటి అవకాశం పోయింది నీకు పేరు పెట్టేసి దీంతో ఒక గుడి పెట్టేసి దీంతో అవకాశం చేసేస్తూ ఉండడం అనే పరిస్థితి నేను అలాగొచ్చింది సో ప్రాణ ప్రాణం ప్రాణాభిరాకి ప్రాణం అనేటువంటి పేరు దానికి వచ్చేసింది పేరు పెట్టడానికి హేటు ఉంది ప్రాణక్రియ కర్తృద్ధి ప్రాణప్రాంతి నా అన్యా సో ప్రాణక్రియ అంటే శ్వాసక్రియని చేస్తోంది కాబట్టి దానికి ప్రాణ అని పేరు వచ్చింది ప్రాణ అనే దానికి విగ్రహం ఏమని చెప్తారు ప్రాంతి ఇది ప్రాణ అవి వస్తుంది స్వపితి ప్రాణితి అనితి అనితిటి ఆ ప్రాతిశిస్తే అనితి ప్రాణితి అపానితి సమానితి అని ఈ వస్తుంది ధాతువు లక్తులో ఏకవచనంలో అదనంగా ఈ వస్తుంది టీలో ఉన్న ఈ కాలం టీ ఎలాగూ ఇటీయే దానికి ముందున్నటువంటి నకారంలో ఉండే ఈ అది ఆ ధనం యొక్క ప్రత్యేకత స్వపితి కాబట్టి ప్రాణితి ఇది ప్రాణ శ్వాసను చేస్తోంది వెనుక దానికి ప్రాణ అని పేరు అంటే అర్థం అంటే ఇతరకి నేను దేనిని చేయకండి ఇద్దరికి కూడా మయే వింటున్నది కూడా మయే కానీ మీరు దానికి ప్రాణ అని ఎప్పుడైతే పేరు పెట్టారో సర్వము దాని మీదనే అనే సన్స్ పోయింది అప్పటికే పోయి కేవలము ప్రాణ ఆ పేరు ఆ ఫంక్షన్ ఫ్యాన్ అని పెట్టింది ఫ్యాన్ లో ఎప్పుడైతే అన్నారో ఎలక్ట్రిసిటీ అంటే ఫ్యాన్ అనే విధంగా తయారయ్యారు ఎలక్ట్రిసిటీ అంటే ఫ్యాన్ ఆ కారులో ఉంటుంది ఇంకేంటి అకారో ఎలక్ట్రిసిటీ దానికి ఒక గుడిపే ఉంటుంది ఎలక్ట్రిసిటీ అంటే ఒక గుడిపే ఉంటుంది దానికి మూడు ఉంటాయి అది పెరుగుతూ ఉంటుంది దాని ఎలక్ట్రిసిటీ అంటారు ఎలా ఉందండి ఇక్కడ మతాన్ని అలా తయారు చేసి పెట్టారు చాలా సంకేతం అంటారు ఎక్కడికంటే ముక్కలు ముక్కలు ముక్కలు చేసేసి ఏంటి ఏ ముక్కలు రావచ్చు ఒకదానికి ఇంకోదానికి సంబంధం లేదు తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం ఇది తీర్థం లేదు అది ప్రసాదం లేదు తీర్థం కావచ్చు ఇది ఆ పరిస్థితి దేనికి ముక్కలు శ్రీకృష్ణుని చూడడానికి వెళ్తున్నారు అనుకోండి ఏం వరాహస్వామిని చూడగా అదే ఏం వరాహస్వామి ఉంది శ్రీకృష్ణుడు కాదు ఏం లేదు ఏం కదా ఈ ముక్క ఈ ముక్క లేదు ఆ ముక్క లేదు అనుకోలేదు ఎక్కడ ఈ ముక్క ముక్క ఓకే ఈ ప్రాణహ అనే పదంలో చింది ప్రాణి ఇది ప్రాణ అపాలావక పా లావక అంటే కోళ్ళు వాడు లోనాటి లావకడు బయట లావకుడు అని పేరు బయటికి లావకుడు అని పేరు పెట్టారు కోలువాడు ఎందుకంటే లోనాటి లూ నా జ్ఞా అని ప్రచారం చేస్తే నా చిన్నప్పుడు నాకు అలాగే పచతి ఇది పాచక వంతవాడు వారి వారి ఎవరినైనా ఆయన వంటవాడు ఆయన మహా విద్వాంసులు అయి ఉండొచ్చు నువ్వు భీముణ్ణి వంటవాడు అది అదే సేవించుకోండి వంటవాడు అని ఎప్పుడైతే అన్నారో ఆయన యొక్క ఒక విశిష్టమైన ఒక విస్తృతమైన మహిమ కప్పు వంట వాళ్ళకి ఆ రకంగా పరమాత్మని ప్రాణము అని పేరు వాయుదేవత అన్నాం కిరీటం పెట్టడం కొత్త పంచేయడం పెట్టడం ఇది వాయుదేవత ప్రాణ ముక్కలు ముక్కలు చేసేసి దాంతో ఏమైపోయింది ఉన్నది వాయుదేవత అనుకోకుండా పరమాత్మ ఇవ్వగలడు సర్వ రూపముగా పరమాత్మే ఉన్నప్పటికీ ఈ మొక్కలు ముక్కలైపోయి అసమస్తమైపోయి నేనేదో ఆ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను ఇంకేదైనా నిష్క్రీ ఉంటేనే తర్వాత భాష్యాలను సెలెక్ట్ చేస్తారు తస్మాత్ల విశిష్టత్య అనుపసంహారో ఇప్పుడు ప్రాణాన్ని ఎప్పుడైతే కనిపించారో చూచి పనిని ఆత్మయే చేసుకోండి వినీ పనిని ఆత్మయే చేసుకోండి వాటన్నిటినీ మీరు దాడికి వదిలిపెట్టారు పరిగణనలోకి తీసుకోండి ఉపసంహారం అంటే పరిగణనలోకి తీసుకోండి కలా పరిగణించకుండా వదిలిపెట్టేశారు కేవలము ప్రాణ వ్యాపారం ఒక్కటి పట్టుకుని కూర్చున్నారు మీరు పట్టుకున్నది ఆత్మయే అయినప్పటికీ అది అసమసిస్తాము లేక అపో కూర్చున్నది ఈశ్వరని ఆరాధించేప్పుడు కూడా ఓ ఒక్కని ఆరాధించే ధోరణి ఉండరాదు సర్వము అక్క ద్వారా సర్వమును మనము స్పృశిస్తున్నాము అనే ధోరణిలో ఆరాధించాలి ఇప్పుడు తండ్రి చిటికిన వేరు పట్టుకుంటాడు పిల్లవాడు పక్కన నిలబడి చిటికిన వేలు పట్టుకుని అడుస్తాడు పిల్లవాడు నేను తండ్రి చిటికిన వేలు పట్టుకున్నాను అనుకుంటాడా తండ్రిని పట్టుకున్నాను నేను రాముణ్ణి పూజిస్తున్నా ఆ పరమాత్మనే పూజిస్తున్నాను కృష్ణుల్ని పూజిస్తున్నా పరమానునే పూజిస్తున్నాను ఎప్పుడైనా ఒకప్పుడు దెయ్యాన్ని పూజించే సందర్భం వచ్చినప్పుడు ఒక దెయ్యాలు కూడా పూజిస్తూ ఉంటాయి దేవాన్ని పూజించే వాళ్ళు లేకపోలేదు భూత భూతోపాసకులు ప్రేత ఉపాసకులు విశాఖ ఉపాసకులు కూడా ఉంటారు ఇప్పుడు దెయ్యం పట్టింది అంటే ఆ దెయ్యం భూతాయిని పిలవడం ఆయన ఏం చేస్తారు ఆ భూతాన్ని అవాహన చేస్తారు చేసి ఓ భూతమాని ప్రార్థనలో మీరు చేసి ఒక సీసా పెడతారు ఆ సీసాలో చేస్తారు కదా మరి భూతం పూజ చేస్తున్నారు కదా ఆ భూతాన్ని పూజించిన సందర్భంలో కూడా పరమాత్మనే మీరు పూజిస్తున్నారు అని తెలుసుకుని నేను పూజ నేను మూడు చెప్పాను కదా ఉండాలి అని చెప్పాను ఒకసారి ఈ పాయింట్ వచ్చింది అది తెలుసుకుని మీరు కనుక పూజించినట్లయితే మీరు పూర్ణ పరమాత్మని మీరు టచ్ చేసినట్టు అది తెలుసుకోకుండా ఇప్పుడేమో దేవుడి బాగుమరుతిని పూజిస్తున్నాను ఆ తర్వాత దేవుడి బాగుమరుతి అయిపోయిన తర్వాత దేవుడి కదన్న గారిని పూజించాలి ఆ తర్వాత దేవుడి అక్కగారి కూతుర్ని పూజించాలి ఆ తర్వాత దేవుడి చెల్లెలిని పూజించాలి అని ఇలా మొదలుపెట్టారనుకోండి మీరు దేవుడికి మీ చర్య కాబట్టి ఈ అపూర్ణత్వం అనేది అలా వస్తుంది దీనిలో ఈ అపూర్ణత్వాన్ని ఇంకొంచెంగా వ్యాఖ్యానం చేస్తున్నారు మాత్రంలో వదం వాక్ చక్షు శ్రమోత్రం వా మన ఏ కర్మనామాన్యే ఇప్పుడు వాగేంద్రియము అని వాయుంద్రియము అని పేరు పెట్టాడు ఎప్పుడు పేరు పెట్టాడు ఎప్పుడైతే ఆత్మ పంకుట అనే క్రియను అనుగ్రహించిందో వదన్ని వాయుంద్రియము అని పేరు పెట్టాడు చూస్తున్న చూస్తూట చూపుని చూపుని ఆ పరమాత్మ అనుగ్రహించినప్పుడు వీడు పేరు పెట్టాడు తర్వాత లీనుటను ఆ పరమాత్మ అనుగ్రహించినప్పుడు వీడు స్తోత్రం అని పేరు పెట్టాడు సంకల్పించుటం పరమాత్మను గ్రహించినప్పుడు వీడు మన అని పేరు పెట్టాడు పేరు పెట్టి ఈ పేర్లు అప్సల్యూట్ అనుకుంటున్నాడు ఈ పేర్లు అప్సల్యూట్ కాదు ఇప్పుడు విష్ణు అని పేరు విష్ణు అనే పేరు అప్సల్యూట్ అది నిస్టర్ విష్ణు అని అనడానికి వీరు లేదు వ్యాపకడు అనే అర్థంలో విష్ణు రక్షక రక్షించాడు అనే పరమాత్మ యొక్క పూర్ణ స్వరూపం దానితో రాలేదు కేవలము ఒక చేస్తున్న ఒక పనికి ఒక పేరు పెట్టడం అయింది అందుకోసమే పరమాత్మను అంతని కవర్ చేసుకురావాలంటే వేయ పేర్లు పెట్టాల్సి వస్తుంది ఒక పేరుతోటి రెండు పేర్లతో చాలా ఉంటుంది పేర్లే పెట్టడం వస్తే వెయ్యి పేర్లు పెట్టాలి వేయ పేర్లు పెట్టినా ఇంకా తక్కువైపోతుంది అనంత నామాలు పెట్టాల్సి వస్తుంది నేను నామకరణ అనేది చేయొచ్చుంటే అది అర్థమయ్యే పని కడతాను ఎందుకంటే మీరు ఒక పనిని బట్టి ఆ ఆత్మ చైతన్యం వల్ల సంపన్నమయ్యే ఒక పని కర్మ ఆ పనిని బట్టి ఓ పేరు కడతారు దానికి కర్మనామము అని కర్మనామం మనం ఇవన్నీ పేర్లు వీళ్ళు ఇంట్లో ఉండవు వీడు కొడుకు వీడు మనవడు వీడు ఏడు కోడలు వీడు వీడు వీడు కూతురు అందులా పేరుని పెట్టుకుని కూర్చుంటారు దాంతో ఆ కొడుకు ఎందుండే పరమాత్మని నిశ్చయడం ఆ మనవల ఎందుండే ఆ పరమాత్మని సంపూర్ణంగా నిశ్చయితాడు ఎప్పుడు పరమాత్మను నిశ్చయం మీరు బతుకంతా పరమాత్మ నిశ్చయిపోతూ ఉండడం ఎందుకు నిశ్చయిపోతున్నాడు ప్రతిదానికి ఊరికి ముందు తగుతునమ్మా అని ఓ పేరు ఇప్పుడు పిల్లవాడు మీరు ఏ పేరు పెట్టండి ట్రై చేస్తూ ఏ పేరు పెట్టండి అలా ఉంది పేరంటే నా అభిప్రాయం మానవుడు కొడుకు అలాంటి పేరు పెట్టదు తల్లిదండ్రులు రోజు పేరు పెట్టుకుంటారు మీరు ఏ పేరు పెట్టండి ఒక బాలుడు శిష్యుడు మీకు ఆ బాలు ఎందు ఈశ్వరుని యొక్క అంశం అంశం అంటే ఆ చైతన్యాంశు అంటే చైతన్య కిరణములు కనపడతాయినప్పుడు వాళ్ళు తెలుగు చేస్తారు ఆ తెలుగు మీకు ఎవరో ఎక్కడి నుంచి వచ్చింది వీడికి ఎంతటి సామర్థ్యం ఇంతటి తెలిసే ఎక్కడి నుంచి వచ్చేది ఆ చూపులలో అంతటి తీక్ష్ణత ఎక్కడి నుంచి వచ్చింది ఆ విషయ గ్రహణ సామర్థ్యం వచ్చింది అవును ఆ పరమాత్మ అని ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నాడు అని ఆ శిశువు ద్వారా మీరు పరమాత్మను దర్శించబడుతారు కానీ మనం ఏం చేస్తాం ఆ పేరు పెట్టేస్తాం ఎలా మా బావ మళ్ళీ కొడుకు బాబుకుంటే మేనమ్డు ఉంటారాడు అని పేరు పెట్టేయడం ఇంకా మేనరు రెడ్డి ఎదుగు కొరగానే అర్థం మేనమ్లు రెండు ఎందుకు బతికి కాని వాడని మేనం అలాగా నామారు ఎంత బంధ బంధ హేతుల్లో గమనించండి నామారు చాలా సత్యతత్వము అనామము సత్యతత్వానికి పేరు ఉండదు భక్తి బాక్ తేటు అంటే ప్రాణకి చెప్పినట్టుగానే వదన్ అంటే వదన స్త్రి పలుకు ప్రాణ స్త్రిలు చేసుకున్నాడు అనే విగ్రహ వాటిని అనామం చెప్పాలి భక్తి ఇది వచ్చి అనే ధాపు నుంచి భక్తి ఇది వాక్ అనే పేరు వచ్చింది ఆ పేరు పెట్టారు స్పష్టం చక్షు చూచు చూచుకాలని పడిని ఆత్మచైతన్యం చేస్తున్నాం ఇప్పుడు దానికి చక్షు అని పేరు ఈ పేరు ఎలా వచ్చింది చెస్టే చక్షు చెస్టే చక్షుగా ఏదో ధాపం ఉంది దాని నుంచి చెస్టే రూపం చెస్టే దాంతో ఆ చూసుకున్న ను చూసుకున్న ఈ అనే అర్థంలో చక్షు కోనే రూపం స్తోత్రం నీ కూడా నేను తెలియని చేసుకున్నప్పుడు ఆత్మ చైతన్యానికి అనే భాపం నుంచి ఆ పేరు వచ్చింది ప్రదర్శితో ఇప్పుడు పరమాత్మ లేదా రెండు రకముల శక్తులు మనకి ప్రకటమవుతున్నాయి ఒకటి క్రియాశక్తి రెండు విజ్ఞానశక్తి ఈ ఇక్కడ చెప్పిన మంత్రంలో వదన్ వాక్ క్రియాశక్తి పశ్యక్షు విజ్ఞానశక్తి శృణ్వన్ శ్రోత్రం విజ్ఞానశక్తి ప్రాణం ప్రాణ క్రియాశక్తి కాబట్టి రెండు దృష్టాంతాలు క్రియాశక్తికి రెండు దృష్టాంతాలు లేకపోతే మూడు విజ్ఞాన శక్తికి ఆ రకంగా ఆత్మ చైతన్యంలో ఉండే వివిధ శక్తులను చూపించడం అభ్యండి ఇప్పుడు చూడండి ప్రాణ వాక్కలి ఆ రెండు చేత పరమాత్మ యొక్క క్రియాశక్తి ప్రకట మౌట నిరూపించబడేది ఉద్భవ అంటే ప్రకటమగుట క్రియాశక్తి రూపంగా పరమాత్మ యొక్క ప్రకటమవుతున్నాను నిరూపించబడేది ఫస్ట్ ఏం చక్షు శ్రో శ్రోత్రం ఇది విజ్ఞాన శక్తి ఉద్భవ ప్రదర్శ్యతే మరి క్రియాశక్తిని నిరూపించినప్పుడు క్రియాశక్తి యొక్క ప్రకట మను నిరూపించినట్లుగానే విజ్ఞాన శక్తి ప్రకటమవుతను కూడా నిరూపించవలసి ఉన్నది అని నిరూపించినారు ఎవరు ఓంగి ఎవరు పశ్చిమ చక్షు స్వంగన్ స్తోత్రం అని రూపించారు దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే పశ్చిమ చక్షు అన్నప్పుడు చూచేది రూపం స్వంగవన్ స్తోత్రం అన్నప్పుడు వినేది నామం నామరూపాలు వచ్చే నామరూపాలను సవాల్ చేసిన అంటే ఈ జగత్తు అనేది ఏమిటో మీరు చూసేది వినేది అంటే రూపము నామము తప్ప ఇంకే ఇంకా అని ఆ విధిస్తారు అది చెప్తున్నారు నామ రూపం విజ్ఞాన శక్తే ఈ క్రియాశక్తి గాలిచేజుట పట్టుబొనుట పలుకుట ఇన్ని రూపాలు ఉన్నాయి కానీ విజ్ఞాన శక్తి అనేప్పటికీ మనకు విజ్ఞాన శక్తి ఎవరు రాయనలా నామ రూపముల వైపు ప్రసరిస్తూ ఉంటుంది విజ్ఞాన శక్తిలో విషయములు నామరూపములేషి విజ్ఞాన సాధనం సాధనే సాధనాన్ని వివచనం విజ్ఞాన శక్తికి ఉపకరణము ఏమిటి విజ్ఞాన ఉపకరణం అంటే ఇంద్రియం దేని ద్వారా ఆ శక్తి ప్రకటమవునో అది దాని ఉపకరణము అది ఏమిటండి చెవి కన్ను చెవి నామము కన్ను విజ్ఞానంతో నామరూప సాధనం నామరూప విజ్ఞానం అనేది నామరూపములు సాధనము కలది అరే అదే భాష్యం అనేది ఎక్కడైనా కలిగించే అదే నామరూపములకే సాధించబడి విజ్ఞానము నామరూపములను ప్రకాశిపలేదు అదే విజ్ఞానము నామరూప సాధనం అంటే విజ్ఞానం ఏంటిస్తుంది నామరూపములను ప్రకాశింపడేమో అర్థం సాధనం అంటే అదేంటి అర్థం అంతేగాని ఈ పని ముఖ్య అంటే ప్రకాశింపేస్తుంది విజ్ఞానం ఓకే విజ్ఞానం చిన్నది నామరూపం వ్యతిరేక్తం ఎందువలన తెలుసుకోవదైనది తెలియబడేది అని మీరు అన్నప్పుడు అది నామరూపముల కంటే భిన్నంగా ఏమీ ఉండదు మీరు తెలుసుకున్నారు అంటే ఎలా తెలుసుకున్నారు చూచి తెలుసుకున్నారు విని తెలుసుకున్నారు అంతే కదా అయితే వెళ్ళి దాని మీద వేసి తెలుసుకుంటారు చూచి తెలుసుకున్నారు విని తెలుసుకున్నారు చూచేది ఏంటి వినేది నామం మీరు తెలుసుకున్నప్పుడు చూచి విని తెలుసుకున్నారంటే మీకు తెలుసుకున్నది ఏమిటై ఇప్పుడు నామరూపాలే కానీ జనం ఏమనుకుంటారు ఏమిటో ఉన్నదా అని మేము తెలిసేసుకున్నాం అనుకుంటా మీరు ఉన్నదా అని మీరు తెలుసుకోవడం అన్న ప్రసక్తి ఏ లేదు మీరు నామరూపాలని మాత్రమే తెలుసుకుంటారు మేనత్త కొడుకు అన్నారు మీరేం తెలుసుకున్నారు నామరూపాలు తెలుసుకున్నారంటే మేనత్త కొడుకు అని ఒక నామము మళ్ళీ మీరు ఎప్పుడైనా కనపడితే నా ఏదో నేను అర్థకూడదు మీకు తెలిసేందుకు అంతే అంతకు మీకు తెలిసే దాంట్లో ఏ స్థానము లేదు అసలయ్య స్థానము ఆత్మ చైతన్యం ప్రకటన అవుతోంది దాన్ని మీరు తెలిసిన ప్రసక్తియే లేకుండా అయిపోతుంది అంతా నామరూపాలు పడి జనాలు కొట్టుకుపో కొట్టుకుంటున్నా దీన్ని శుక్రవారం క్లాసులో ఒక వ్యక్తి తీసుకున్నాం उसका मतलब है कि वह एक आदमी है जो एक आदमी के साथ है